రి ఓం శ్రీ గురుభ్యో నమ్మ హరి <machodvyo> -namo ో మహాభ్యో నమోరుభ్యవప్లవరహిత ప్రజనఘన ప్రత్యగర్ధ బ్రహ్మైవాహమస్మి అహం పదార్థర జ్ఞానమోక్తి ద్వంద్వా గగనసదృశం తమలక్ష్యం adhi o naminam o na to nam bodhchet said రి ఓ అందరికి నమస్కారం అండి ఎనిమిదవ పేజీతో ఉన్నాం ఈ విధముగా యముడు తనను ప్రలోభ పెట్టుచున్నను చెలింపక ధీర చిత్తముతో చదవండి నాకిచ్చదనని చెప్పిన భోగముల ఓ యమధర్మరాజా నాకిచ్చదనని చెప్పిన ఈ భోగ పదార్థములవరములు వినయం కదా అనగా రేపు కూడా ఉండునని చెప్పుటకు వీలు కానివి ఈ భోగ సాధనములన్నీ మానవుని ఇంద్రియ పటుత్వమును నశింపజేయును మరియు నీవు దీర్ఘాయువునిచ్చేదనని చెప్పుతున్నావు ఎంత కాలము జీవించిననూ ఎన్ని సుఖముల అనుభవించిననూ అంతయు అల్పముగానే తోచును కావున ఈ సిరి సంపదలు రథములు గుర్రములు స్త్రీలు మొదలుగునవి నీకే ఎందుకనగా విస్తారమైన ధనము చేత మనుజునకు సంతృప్తి కలుగురనుట అసంభవము భోగము అనుభవించి తృప్తిని పొందిన వారు లేరు దర్శనం వల్ల ఇప్పటి వరకు కొన్ని విషయాలని నచికేతుడు వైవస్వతుడైనటువంటి యమధర్మరాజుతో ప్రస్తావించుకున్నాడు ఆయన ఈయన యొక్క తీవ్ర వైరాగ్య పటిమని పరీక్షించదలిచాడు తీవ్ర వైరాగ్యము తీవ్ర మోక్షేచ్చ కలిగిన వారు మాత్రమే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఆత్మానుభూతికి అర్హులు అధికారులు కాబట్టి ఆయన ఏమన్నాడు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కోరికల్ని నీకు తీర్చేస్తాను ఆయుష్ని ఎంతకాలమైనా పెంచేస్తా అధగజతుడ వాహనములను ఎన్నింటినైనా నీకు సమకూరుస్తాను సేవలు చేసేటటువంటి సేవించేటటువంటి వారిని కూడా నీకు సమకూరుస్తా పుత్ర పౌత్ర కలత్రమిత్ర బాంధవాది సపరివారం అంతా కూడా శతాయుర్దాయము సహస్రాయుర్దాయము జీవించేటట్లుగా చేస్తా మునిమనవాడి మునిమనవాడిని కూడా నువ్వు చూసుకుని ఆనందపడేటట్లుగా నీ ఆయుర్దాయాన్ని పెంచివేస్తా అతిక్రమించి సాధ జీవుడు చేయలేనటువంటి పొందలేనటువంటి సాధించలేనటువంటి ఎన్నైతే కోరికలుంటాయో ఎన్నిటి కామ్యక కర్మల ద్వారా మానవుడు పొందాలనేటటువంటి ప్రయత్నం అంతా చేస్తూ ఉంటాడు తన ఆజీవన పర్యంతము వేటినైతే సుఖములని అనుకున్నాడు వేటిని ద్వారా అయితే తాను ఆనందములు అనుభవించవచ్చుననే భ్రాంతిలోనే వాటిని అడుగుతూ ఉంటాడు అలాంటి వాటన్నింటినీ ఒకే వరం కింద చెప్పాడు వాటి గురించి నచికేతుడు సమాధానం ఇస్తున్నాడు ఇందులో అతి ముఖ్యమైనది ఏమిటంటే భోగించిన కొలది రెండు లక్షణాలు ఏర్పడతాయి ఒకటి భోగమనే బలహీనత రెండవది అసంతృప్తి నిజానికి ఏదైనా భోగించిన తరువాత సంతృప్తి కలగవలను అనేది అందరూ అనుకునేటటువంటి బుద్ధిగతమైనటువంటి భ్రాంతి కానీ అగ్నిలో నెయ్యి పోస్తే మణుతుందే గాని అగ్ని చల్లాలి అట్లాగే మన లోపల ఇంద్రియములు ఇంద్రియార్థములైన విషయములు ఈ రెండింటి మధ్య కూడా విషయావరణం అనేటటువంటి ఆవరణ అజ్ఞానం ఏర్పడి కాని అజ్ఞాన అగ్ని జోలిస్తూ ఎక్కడైనా జ్ఞానాగ్ని అనేది జ్వలించడం మనకి అన్ని చోట్ల తత్వ విచారంలో వింటూ ఉంటాం కానీ ఈ విషయముల చేత అజ్ఞానం మరింతగా అభివృద్ధి అవుతుంది భ్రాంతి మరింతగా గట్టి మాయ మిథ్య ఈ రెండు కూడా చాలా బలవత్తరం అయిపోతాయి ఈ రెండింటినీ కలిపితే భ్రాంతి అంటారు అయితే ఇందువల్ల బలపడతాయి అంటే భోగించే కొలది ఇంకను భోగించాలి అనేటటువంటి ఆశని ఆసక్తిని మిగిల్చేటటువంటి లక్షణం ఆ భోగి భోగ్యములో ఉంటుంది అన్నమాట ఉన్నటువంటి రెండు అభిమానములు ఏమిటంటే కర్తృత్వాభిమానము భోక్తృత్వాభిమానము అనగా జగత్తుని భోగించవలనేటువంటి ఆసక్తి కలిగి ఉండి జగత్తులో ఉన్నటువంటి పదార్థ రూప విషయ రూప సుఖములను అనుభవించాలనేటటువంటి ఆసక్తిని ఆశని కలిగి ఉంటాడు వాటి ద్వారా అవి భోగించేటప్పుడు నా ప్రయత్నం వలననే అవి సిద్ధించినవి అనేటటువంటి కర్తృత్వ అభిమానం కూడా కలిగి ఉంటాడు ఈ రకంగా కర్తృత్వ భోక్తృత్వ అభిమానములను కలిపి జీవుడు అనేటటువంటి పేరు ఇక్కడ నుంచి ఎక్కడైనా సరే జీవుడు అనేటటువంటి ప్రసంగం ప్రసక్తి వచ్చినప్పుడల్లా అభిమానయుతమైనటువంటి వాడు అనేటటువంటి దాన్ని మనం గుర్తించుకోవాలన్నమాట కాబట్టి ఎవరికైతే కర్తృత్వాభిమానము భోక్తృత్వాభిమానము బలంగా ఉన్నాయో వారి జీవుడు అయితే ఈ జీవుడు భోగించాలి అంటే మొట్టమొదటి ఆవశ్యకత ఏమిటంటే ఆయుర్దాయం అనేక జన్మించగానే బాలారిష్టముల ప్రారంభవేశమైనటువంటి శైషవావస్థలోనే మృత్యుకి గురవుతూ ఉంటారు మరి వారు ఏం భోగించారని వారికి భోగ్య సుఖం లేదు భోక్తృత్వ కర్తృత్వాభిమానములు ఇంద్రియ వికాసము విషయ వికాసము బుద్ధి వికాసము ఏర్పడక ముందే తనువు చాలించేటటువంటి వారు మంతమైన అటువంటి అల్పాయుష్కులు మరల ఉత్తర జన్మయంలో దీర్ఘాయుష్కులు ఏర్పట్టాలనే ఆసక్తి చేత పుడత ఈ రకంగా ఏది లోపిస్తే ఆ లోపించిన దానిని పూరించాలనేటటువంటి దృక్పథం కలిగినటువంటి వాడు జీవుడు కాబట్టి సాధారణంగా ఈ జగత్తులో మానవుడు తాను సుఖముగా జీవించడానికి ఏర్పరచుకోవలసినటువంటి ప్రణాళికలు ప్రాతిపదికలు ఏవైతే ఉంటాయో వాటి ఎందు కలిగినటువంటి లోపములను పూరించడానికే తన జీవితమునంత గడిపివేస్తూ ఉంటాడు ధనం లేకపోవడం వల్ల ఏ సుఖము ఏర్పడటం లేదని ధనమును మికుటముగా సంపాదించాలనేటటువంటి కాంక్షకు లోనవుతాడు ఎంతగా సంపాదించాలి అంటే దానికి పరిమితి లేదు కాబట్టి మానవుడు అమితమైనటువంటి ధనమును సంపాదించాలి అనేటటువంటి ఆశకి ఆసక్తికి లోనవుతాడు మితిమీరినటువంటి సుఖములను అనుభవించాలనేటటువంటి ఆసక్తికి లోనవుతాడు తద్వారా ఇంద్రియములన్నీ బలహీన పడిపోతాయి ఎంతగా అయితే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడో ఇంద్రియ జయాన్ని కలిగి ఉంటాడో అంతగా అవి సశక్తివంతములై సమర్థవంతములై ఎంతగా అయితే అవి బలహీనమైనటువంటి స్థితిలో ఉంటాయో అవి ప్రభుత్వాన్ని కోల్పోయి సమర్థవంతములైనటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వలేవు అన్నమాట ఈ సృష్టిలో ఉదాహరణకు చూస్తే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో కామోపభోగమును అనుభవించేటటువంటివి సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ఉండే భోగించేటటువంటి జంతువులు ఉదాహరణకి బ్లూవేల్ నీటి తిమంగళం ఆ తిమంగలం సంవత్సరానికి ఒకసారే కామోపభోగమును అనుభవిస్తుంది కానీ అది ఎటువంటి జీవరాశికి జన్మనిస్తుంది ఒక పెద్ద ఓడనైనా సరే తను తోకతో కొట్టి పడవేయగలిగేటటువంటి సమర్థవంతమైన బలవత్తరమైనటువంటి జీవికి జన్మనిస్తుంది అంత సమర్థవంతమైనటువంటి జీవి మరి ఏ రకమైనటువంటి ఋతువైవిధ్యాన్ని ప్రదర్శించకుండా అన్ని ఋతువులలో కామోపభోగాన్ని అనుభవించగలిగేటటువంటి బుద్ధిశక్తి ఒక మానవుడికే ఇచ్చాడు భగవంతుడు కానీ ఏ మానవుడైతే ఇంద్రియ సంయమాన్ని కలిగి ఉండి కామము మీద ఆధిపత్యాన్ని కలిగినటువంటి వాడై విషయముల మీద సమత్వభావాన్ని కలిగిన వాడై పదార్థము సుఖము నివ్వజాలదనేటటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వాడై ఎవరైతే వైరాగ్య అనేటటువంటి నిప్పుల కొండని ఎత్తిమీద వైరాగ్య అగ్నియందు ఎవరైతే తనను తాను దహింపజేసుకునేటటువంటి వాడు ఉంటాడో వాడు మాత్రమే ఆత్మానుభూతికి అధికారి అందువలనే ఇక్కడ ఈ వరంలో చెప్పినటువంటి ఇస్తానన్నటువంటి ప్రతి కూడా నిరసించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు నచికేతుడు చక్కగా మనం గమనిస్తే విస్తారమైన ధనమునకు ధనము చేత సంతృప్తి కలుగునట అసంభవము అన్నాడు మానవులందరూ మనలో కూడా ఎంతో మంది ఈ ధనం వెనకాలని మనం పట్టున్నాము ఈ ధనం ఎంత ఉండాలి అంటే కాలికి చెప్పు ఎంత ఉండాలో అంత ఉండాలి చెప్పారు సద్గురుమూర్తి సత్యసాయి భగవాన్ సత్యసాయి ధనం ఎంత అవసరమయ్యా కాలుకి చెప్పు ఎంత ధనము కూడా అంతే అవసరం ఎక్కువైపోయింది అనుకోండి దాన్ని మనం వేయాలి దాన్ని మనం ఏడవాలి తక్కువైపోయింది అనుకోండి అది మనకి అరుస్తుంది కాబట్టి ప్రతి దాని ఎందు సంయమేంద్రియ ఈ ఇంద్రియ సంయమ సంయమనము అనేటటువంటి దానిని సాధకులందరూ తప్పక సాధించాలి జ్ఞానాన్ని సాధించాలి అంటే రెండే మార్గాలు యోగము ఇంద్రియ ఈ రెండింటి ద్వారానే సాధ్యం కాబట్టి నాణ్య పంథాయ విద్యే వాసువాయ ధీమహి అటువంటి వాసుదేవుడిని ఆశ్రయించాలి అంటే అన్యమైనటువంటి మార్గం లేదు ఏమిటి ఒకటి ఇంద్రియజయము రెండు భక్తి ఈ రెండింటి ద్వారా జ్ఞాన సిద్ధికి అధికారిత్వాన్ని పొందాలి భోగములను అనుభవించి తృప్తిని పొందిన వారు లేరు అని కూడా నిర్ణయంగా చెప్తున్నాడు అంటే అర్థం ఏమిట కారే రాజులు రాజ్యం ఉండలుగరి గరువున్న తింబొందరే వారి సిరి మోటంగట్టు పనిపోదాలి అనేటటువంటి పద్యాన్ని గనక మనం భాగవత పద్యాన్ని గనక గుర్తిస్తే కారే రాజ్యం ఉండలుగరి ఎంతో మంది రాజులు ఈ భూమిని పరిపాలించారు ఎంతో మంది చక్రవర్తులు పరిపాలించారు ఎంతో మంది మహనీయులైనటువంటి వాళ్ళు ఎంతో మంది చరిత్ర కలిగినటువంటి వాళ్ళు యశక్వాములైనటువంటి వాళ్ళు ఎంతో మంది దృష్టిలో వచ్చారు పోయారు వారేమైనా సిరిమొటగట్టుకుపోయారా వారేమన్నా తృప్తిని పొందారా అంటే వారెటువంటి నిత్యతృప్తిని పొందలేదు ఒక జ్ఞానం వల్ల మాత్రమే అది కూడా ఆత్మ జ్ఞానం వల్ల మాత్రమే నిత్య సంతృప్తతని పొందగలుగుతాడు అటువంటి ఆత్మ జ్ఞాన సముపార్జనకై జీవితంలో సమయాన్ని శ్రమని శ్రద్ధని ఆసక్తిని తహని నిశ్చయాన్ని లక్ష్యాన్ని మనం సాధించాలి అలాంటి మార్గంలో మనం ప్రయాణం చేయాలి అంటే తప్పక భోగ మార్గమై ఉన్నటువంటి జగద్వ్యాపార విడములందు అనురక్తి కలిగి ఉండరాదు విరక్తి ఉండటం అవసరం కానీ అనురక్తి లేకుండా చూసుకోవటం ముఖ్య అవసరం ఈ మధ్య కొద్దిగా భేదాన్ని మనం గుర్తించాలన్నమాట మానవుడు ప్రతిరోజు తన శరీరావసర నియమితమై చేయాలా వద్దా చేయాలి అనురక్తి లేక చేయాలి వైరాగ్య భావంతో చేయాలి ఈశ్వర ప్రసాద భావంతో చేయాలి అట్లాంటప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అలా గనక అది సాధ్యపడదు ఇట్లా గమనించుకోవాలన్నమాట ప్రతిదీ ఈశ్వర ప్రసాదంగా చూసేటటువంటి ఉత్తమ లక్షణాన్ని మానవులందరూ కూడాను చక్కగా సంపాదిస్త అలా సంపాదించకపోయినట్లయితే నువ్వు ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా అది సాధ్యం అందుకని అనురక్తి దేంట్లో ఉంది ప్రియాప్రియములు దేంట్లో ఉన్నాయి అనేటటువంటి జాబితా సాధకులందరూ తప్పక తయారు చేసుకోవాలి తయారు చేసుకొని వాటి ఉన్నటువంటి అనురక్తిని పోగొట్టుకోవాలి ఇది చాలా ముఖ్యం అయితే ప్రణాళికాబద్ధమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి జీవనం ఉండాలా వద్దా అంటే తప్పక ఉండాలి యమనియమాలు లేనటువంటి జీవితం ఎప్పటికీ కూడా సాధ్యపడదు గృహిణి తన ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకోవలసినటువంటి అవసరం ఉందా లేదా చాలా అవసరం ఆ పనిని అనురక్తి లేకుండా చేయవలసిన అవసరం వైరాగ్య భావంతో చేస్తే ప్రతిదీ సమర్థవంతంగా చేయగలిగేటటువంటి శక్తి లభిస్తుంది అంతేగాని చిందరవందరగా ఇల్లంతా అన్ని వస్తువులు పడవేసుకుని ఉండి నేను జ్ఞానంలో ఉన్నానండి నేను వైరాగ్యంలో ఉన్నానండి నాకేం పట్టదండి అనేటటువంటి విధానం సరైనటువంటి జీవితం కాదనమాట సమర్థవంతంగా సామాన్యమైనటువంటి జీవితాన్ని విశేషణములు లేనటువంటి జీవితాన్ని అహం ప్రతిపాదించేటటువంటి అహం బలపడేటటువంటి జీవితాన్ని జీవించకుండా వైరాగ్య భావనతో జీవించవలసినటువంటి అవసరం చాలా ఉన్నదనమాట సాధకులందరికీ కూడా ఈ వైరాగ్య లక్షణాన్ని మోక్ష ప్రాప్తి వరకు నిలబెట్టుకోవాలి ఆ తర్వాత అది సహజమైపోతుంది ఇది చాలా ముఖ్యం జ్ఞానం లభించాలి అంటే తప్పక వైరాగ్య భావన బలవత్తరమైనటువంటిగా ఉండాలి అదే కాక భక్తి విశ్వాసాలు కూడా వైరాగ్యంతో పాటు చాలా ముఖ్యమైనటువంటి ఈ మూడు కలిసి జ్ఞానానికి అధికారత్వాన్ని ప్రసాదిస్తాయి వినయము విధేయత వస్తాయి భక్తి విశ్వాసాల వలన అలా ప్రతి ఒక్క మానవుడు తనని తాను ఈ రకమైనటువంటి భోగ లాలసత నుంచి విరమింపజేసుకునేటటువంటి పద్ధతిగా జీవనాన్ని సాగించాలి మీ దయ ఉన్నంత కాలము మేము జీవించి ఉండగలము మీ దర్శన భాగ్యము కలిగిన పిదప జీవితమునకు ధనమునకు కొరత ఎలా ఉండును కావున నాకు ఈ వరములేవియూ అక్కరలేదు దయతో నాకు మరణానంతర స్థితిని గురించి తెలుపు వరమునే ఇచ్చెదరుగాక నేను కోరదగినది మరేమియు లేదు ఇంకను జరావస్థ లేనటువంటిని అమరులైనటువంటి మీ వంటి వారి దర్శనమును పొందిన పిదపా ఏ మానవుడు ఈ భూమి మీద దీర్ఘకాలము జీవించుటకు కోరుకొను అధోలోకముగు ఈ భూమి మానవుడు నిత్యము జీర్ణించుచూ చివరకు మరణించునని తెలిసి కూడా ఎవరు దీర్ఘ జీవనమును కోరుకుందరు ఒకవేళ అట్లు కోరినను దానివలన ప్రయోజనమేమి సౌందర్యవతులైన స్త్రీల సాంగత్య సుఖము శాశ్వతము కాదని తెలిసియు అట్టి అనిత్య సుఖముల కొరకు ఎవరు దీర్ఘకాలము జీవింపకూరదురు ఓ మృత్యుదేవత మరణానంతరము ఆత్మ ఆత్మయున్నదా లేదా అను సంశయము బహుజన్లకు కలుగుతున్నది దేవతలు కూడా ఈ విషయమున సంశయగ్రస్తులైరని మీ వలన కూడా వింటిని ఇట్టి ఆత్మ నిర్ణయమునకు సంబంధించి విషయమును మించిన విషయము మరొకటి లేదు ఈ ఆత్మజ్ఞాన విషయము అతి సూక్ష్మమనియు సులభముగా తెలుసుకొనదగినది కాదర్యుంటిని ఓ ఆచార్యా ఈ నచికేతుడు వేరక వరమును కోరడు మీరు నా ఎందు దయ ఉంచి ఈ విషయమునే బోధింపుడని ప్రార్థించెను ఓ ఆచార్య ప్రార్థన అంటే ఎలా ఉండాలి ఓ ఆచార్య అంటే ప్రార్థన కాబట్టి మనం చదివేటప్పుడు అర్థవంతంగా చదవటం నేర్చుకోవాలి సరే ముఖ్యమైన విషయం ఇందులో మూడు నాలుగు అంశాలను ప్రస్తావించారు చాలా ముఖ్యమైన ప్రశ్నల్ని అనుసంధానించారు ఆ ముఖ్యమైన ప్రశ్నలకు మానవులందరూ కూడా సమాధానం రాబట్టవలసినటువంటి అవసరం ఒక్కసారి మృత్యుదేవత దర్శనం కలిగిన తర్వాత తిరిగి పునర్జీవితులు అయ్యే అవకాశం లేదు ఆయన మాటలోనే చెప్పాడు ఎందుకనేట ఆయన సమవర్తి సర్వ జీవుల ఎడల కాలానుగుణ్యముగా ఆ వారి యొక్క కాల ఆయుష్ తీరగానే వారిని శరీరం నుంచి తప్పించేటటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఆ యమధర్మరాజు మరి వారి దర్శన భాగ్యం కలిగిన తర్వాత మరల జీవితము మరల ధనము ఇలాంటివన్నీ ఉంటాయా ఉండవు కదా ఆ రకమైనటువంటి ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది కదా అలాగే ఇంకేమడుగుతున్నారు జరావస్థ లేనటువంటి అమరులైనటువంటి మీ వంటి వారి దర్శనమును పొందిన పెనప ఈ భూమి మీద దీర్ఘకాలము జీవించరు కొను చూడండి ఏ మరణవేదన లేకుండానే నచికేతుడు యమధర్మరాజు యొక్క దర్శనాన్ని పొందాడు ఎంతో విలువైన విషయం అనమాట అనాయాస మరణం అయితే ఈయన గురు పద్ధతిగా వారిని ఆశ్రయించి వారి దగ్గర నుంచి ఆచార్యని ఆచార్యులుగా భావించి వారి వద్ద నుంచి ఆత్మబోధన సంగ్రహించే నిమిత్తమై తన పుణ్య బలవశమున మరణవేదన లేకుండానే ఆయన యమధర్మరాజును ఆశ్రయించాడు కానీ ఎవరైనా సరే వేదనాభరితమైనటువంటి మరణం ద్వారా మృత్యుదేవత వరకు వెళితే తిరిగి మరల ఎవరైనా గాని జన్మించాలని కోరుతున్నారా అంటే మరణ వేదన ఎవరికైతే గుర్తుంటుందో జనన ప్రసవ వేదన ఎవరికైతే గుర్తుంటుందో వారు మరల జనన మరణ చక్రంలో పడాలని కోరుకుంటారా భగవంతముని అంటారు వారు తపస్సు చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ శరీరము నుంచి విడిపోయానని శరీరమున కంటే వేరుగా ఉన్నానని శరీరము కంటే భిన్నమైన వాడనని నేను ఆత్మస్వరూపుడనని నేను బ్రహ్మస్వరూపుడనని నిర్ణయాన్ని సశరీరంగా ఉండగానే తపస్ వారు అనుభూతిని పొందారు అనేటటువంటి నిర్ణయం చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ సమాధినిష్ట ఎందుకమైనటువంటి ఆత్మానుభూతిని సాధిస్తారు అటువంటి ఆత్మానుభూతిని ఒకసారి పొందిన పిదప తిరిగి మరల నశ్వరమైనటువంటి నాటకమైనటువంటి శరీర సంగతమైనటువంటి శరీర శరీర భావనయే సత్యమని నిత్యమని భావించే కిరిమి కీటకాయలతో కూడుకున్నటువంటి జనన మరణ చక్రంలో మరలకిరి ఎవరైనా గాని ప్రవేశిస్తారా అని మన అంటే ఆ రకమైనటువంటి అసంగతమైనటువంటి కోర్కెలన్నింటినీ కూడా జయించినటువంటి వారు అవుతాడు ఇంకేం చెప్తున్నాడు సకల జీవరాశి కూడా స్త్రీ పురుష సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఏ కొత్త సుఖమున్నది ఎందులో అనేక జన్మల ఎందు తిన్న అన్నమే తినుట లేదా పోయిన నిద్రే పోవుట లేదా కొత్త ఏమున్నది అనేటటువంటి విజ్ఞాన దృష్టి కలిగినటువంటి వాడికి స్త్రీ పురుష కామోపభోగమునందు రతి కలిగేటటువంటి అవకాశం ఉన్నదా రమించే అవకాశం ఉన్నదా అంటే లేదు అంటున్నాడు కారణం అనేక జన్మార్జితముగా ప్రతి జన్మలోనూ మ సౌఖ్యాన్ని ఆ ఒకరికొకరి సహచర్య సౌఖ్యాన్ని స్త్రీ పురుషులు ఎరువురు కూడా అనుభవిస్తూ ఉన్నారు దానివల్ల ఏం పెద్ద ప్రయోజనం ఉన్నది సర్వజీవులు వాటి వాటి సంసార చక్ర బంధమునందు నలిగిపోచునే ఉన్నవి జనన మరణ కార్య జనన మరణ కారణం కాబట్టి అట్టి అనిత్యు అనిత్యములైనటువంటి సుఖముల కొరకు ఎవరైనా ఓ వెయ్యేళ్ళు ఓ పదివేల ఏళ్ళు ఒక లక్ష ఏళ్ళు ఒక కోటి సంవత్సరాలు కల్పాంతం వరకు జీవించాలని ఎవరైనా అనుకుంటారా అజ్ఞానం కదా అనేటటువంటి భావనని తెలియజేస్తున్నారు ఇంకేం అడుగుతున్నారు అసలు ప్రధానమైన సంశయం ఏమిటి అంటే వివేకవంతమైనటువంటి బుద్ధి సంగతమైనటువంటి మానవులకు విచారణ జ్ఞానం అన్నది కదా అయితే విచారణ జ్ఞానం చేత అందరికీ కలిగేటటువంటి గొప్ప సంశయం ఏమిటంటే అసలు మరణానంతరం జీవితం ఉందా లేదా కాబట్టి అటువంటి జీవితాన్ని మనకి గురించి చెప్పగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి శక్తి ఆచార్యవరుడైనటువంటి యమధర్మరాజుకు మాత్రమే ఉన్నదని ఇటువంటి సంశయం దేవతలకు ఉన్నప్పటికీ వారు కూడా ఆ సంశయాన్ని తెచ్చుకోలేకపోతున్నారని కాబట్టి ఆత్మనిర్ణయమునకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఏదైతే ఉందో దానికి మించినటువంటి విషయం మరొకటి లేదు అంటే ఒకసారి ఈ ఆత్మ విచారణ కనుక మీ మనోబుద్ధులని గనక ఆక్రమించినట్లయితే మీరు జగత్తుకి సంబంధించినటువంటి మరే విషయమునకు ప్రాధాన్యత ఇవ్వజాలరు కారణమేమిటి అంటే అన్నిటికంటే ఉత్తమమైనటువంటి వివేకాన్ని ఉత్తమమైనటువంటి విషయ జ్ఞానాన్ని ఉత్త ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని ఎంపిక చేసుకొని నిర్ణయించి సాధన ద్వారా సిద్ధింపజేసుకొని ప్రయత్నించి ప్రతి బ్రహ్మానంద స్థితిని సాధించేటటువంటి లక్ష్యం దిశగా ప్రయాణం సాగుతూ నీవు ఇతరములైనటువంటి నశ్వరములైనటువంటి హీనములైనటువంటి నీచములైనటువంటి నిషిద్ధములైనటువంటి నిరసించదగినటువంటి భోగభాగ్యములైన దృష్టి కలుగరు అనేటటువంటి స్పష్టతని అందిస్తున్నారు ఇంకేమంటున్నాడు నిశ్చయంగా చెబుతున్నాడు నేను ఇంకా ఏ వరమును కోటను ఒక్క ఆత్మానుభూతికి సంబంధించినటువంటి బోధ గురించి తప్ప కాబట్టి ఆత్మ విషయమును గురించే బోధించమని ఇంతవరకు యముడు నచికేతునకు అనేక విధములకు సంపదలనిచ్చేదనని ప్రలోభ పెట్టినను వాణిని సరకు గొనక మరణానంతర విషయమునే దృఢముగా కోరుట చేత వాని యోగ్యతను గుర్తించి జ్ఞానోపదేశము చేయనారంభించుతున్నాడు చాలా ముఖ్యమైనటువంటి అధికారిత్వాన్ని ఇక్కడ నిరూపించారన్నమాట ముందు ఆచార్య వర్యులు ఎవరైనా సరే ప్రలోభాలకు గురి అవుతాడా లేదా అహంకారానికి గురి అవుతాడా లేదా అజ్ఞానానికి గురి అవుతాడా లేదా ఎంతవరకు ఇతని స్థాయిలో అతనికి బోధించడానికి తగినటువంటి అధికారంలో ఉన్నది అనేటటువంటి అంశాన్ని నిశ్చితంగా పరిశీలిస్తారు అలా పరిశీలన చేసిన తర్వాత మాత్రమే వారికి ఆత్మ విషయమును గురించినటువంటి బోధని పూర్తి చేయాలి అంతేగాని వచ్చిన తగిన వారందరికీ చెప్పా వద్దా అంటే వారి అధికారిత్వాన్ని అనుసరించి చెప్పాలి ఎవరికి ఏ స్థాయిలో ఉన్నటువంటి వివేకము విచారణ ఉంటాయో వారి వారి స్థాయికి బుద్ధిగత వికాసాన్ని బట్టి వారి వివేకాన్ని అనుసరించి మనం బోధించాలే గాని కనపడ్డ వారందరికీ నువ్వు ఆత్మస్వరూపుడివి నువ్వు బ్రహ్మస్వరూపుడివి నువ్వు పరబ్రహ్మస్వరూపుడివి నువ్వు ఇంకా తెలుసుకోవలసిందేం లేదు చేయవలసిందేం లేదు పొందవలసిందేం లేదు అనేటటువంటి అంశాలని చెప్పామనుకోండి ఇంటికి జట రేవడిగా అయ్యేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తప్పక ఆయన రెండు అంశాలని పరిశీలించాడు ఏమిట అనేక విధములైన సంపదలను ఇచ్చదనని ప్రలోకబిట్టినను వాటిని సరుకు గనక నిర్ణయముగా దృఢముగా కోరాడు ఏమిటి మరణానంతర విషయము కోరుకున్నాడు కాబట్టి అతని యొక్క నచికేతను యొక్క యోగ్యతను గుర్తించాడు గుర్తించి జ్ఞానోపదేశము చేయడానికి ప్రారంభించారు నచికేత ఈ ప్రపంచములో మానవులు నడుచుకున్నటకు రెండు మార్గములు కలవు ఒకటి శ్రేయో మార్గము రెండవది ప్రేయో మార్గము ఈ రెండును విభిన్న ప్రయోజనములు కలవై మానవుని బంధించుతున్నవి కాబట్టి జీవులందరి ముందు ప్రతి చోట ప్రతి క్షణము ప్రతి తలకులో కూడా రెండు రకములైనటువంటి అవకాశాలని ఈ ప్రకృతి కల్పిస్తుంది శ్రేయాగుణ పరధర్మాదను స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మాదనుష్ఠిత అంటుంది భగవద్గీత అర్థమేమిటి శ్రేయము ప్రేయము స్వధర్మము పరధర్మము ఈ రెండు అంశాలు ఒక తోటే ఉంటాయి నీవు ఆచరణశీలమై చూసేటప్పుడు నా స్వధర్మమేది అని చక్కగా విచారణ చేయాలి పరధర్మమేది అనేది విచారణ చేయాలి ఎంతగా నీకు సుఖాన్ని ఇచ్చేదైనప్పటికీ వరధర్మము ఆచరణగా అనుచితమైనటువంటిది ఎంత దగ్గరిదారి అయినప్పటికీ వరధర్మము ఆచరణగా అనుచితమైనటువంటిది ఎంత ఆ ధర్మ సంగతమై తోస్తూ నిన్ను వెంటనే సుఖాన్ని పొందింపజేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ నీవు దానిని పరధర్మాన్ని ఆచరించకూడదు కారణం ఏమిటంటే శ్రేయము శ్రేయము అనే విభజన స్పష్టంగా చెబుతున్నాడు జీవితంలో దేనిని ఆచరిస్తే ఆత్మానుభూతికి దగ్గరవుతావో ఏ తీరుగా జీవిస్తే ఆత్మానుభూతిలో నిలకడ చెందుతావో ఏ రకమైనటువంటి విజ్ఞానాన్ని గనకను ఆశ్రయిస్తే నీవు స్వయముగా ఆత్మానుభూతి అందు ఎలకడ కలిగి ఉంటావో అటువంటిది శ్రేయము శ్రేయస్సును కలిగించేది ఎన్ని జన్మలకైనను నీకు విడువనటువంటి శ్రేయస్సును కలిగించేటటువంటిది అసలు జన్మే లేకుండా చేసేటటువంటి శ్రేయస్సును కలిగించేటటువంటిది అటువంటి శ్రేయో మార్గము నువ్వు ఆశ్రయించాలి శ్రేయో మార్గం అని అందులో ప్రధానమైన సమస్య ఏమిటంటే సుఖానికి దగ్గర దారిగా కనబడుతుంది కానీ శాశ్వతముగా దుఃఖాన్ని అందిస్తుంది ఇంకేమిటి అందులో దోషం జనన మరణ చక్రంలో పడేట్లుగా చేస్తుంది కర్మ చక్రంలో బంధించబడేట్లుగా చేస్తుంది కాల చక్రంలో బంధించబడేట్లుగా చేస్తుంది ద్వంద్వానుభూతులందు మరిగిపోయేటట్లుగా చేస్తుంది తనను తాను చేస్తుంది స్వయం స్థితిని మరిచిపోయేట్లుగా చేస్తుంది హృదయ స్థానాన్ని మరుపుకు తెచ్చేట్లుగా చూసింది స్వీయ జ్ఞానాన్ని స్వరూప జ్ఞానాన్ని మరుపుకు తెచ్చేటట్లుగా చూసింది ఇన్ని దోషములు ఉన్నాయి కాబట్టి పరధర్మము ఆచరణగా శ్రేయ మార్గంలో ఇవన్నీ వ్యతిరేకం అయితే నీ హృదయ స్థానంలో నేను నిలబడుంటావు నీ స్వరూప జ్ఞానంలోనూ నిలబడుంటావు స్వీయ నిలకడ కలిగి ఉంటావు స్వాత్మనిష్ఠుడవై ఉంటావు సర్వవ్యాపక లక్షణాన్ని కలిగి ఉంటావు పరిమితమైనటువంటి అజ్ఞానము అవిద్యకు దూరంగా ఉంటావు జన మరణ చక్రాల్లో నుంచి బయటపడతావు కర్మచక్రానికి అంటకుండా ఉంటావు ద్వంద్వ అనుభూతులకు విలక్షణవై ఉంటావు కాబట్టి శ్రేయో మార్గము ఉత్తమమైనటువంటిది కాబట్టి అతి శ్రేయో మార్గమని మానవులందరూ కూడా ఆశ్రయించాలి అదే మానవుని యొక్క అందు సుఖము కలిగించుచు మోక్షమును కలుగజేయనది శ్రేయో మార్గం అనబడును లౌకిక సుఖములను కలిగించి కలిగించు స్త్రీ ధనాదులను అనుభవింపచేయనది ప్రేయో మార్గము విషయాదులను అనుభవించు సుఖముగానున్నట్లు తోచి చివరకు దుఃఖమును కలుగజేయనది ప్రేయో మార్గము మొదట కష్టముగా నున్నట్టుండి చివరకు శాశ్వత సుఖమును కలుగజేయనది శ్రేయో మార్గము కనుక శ్రేయో మార్గమును అనుసరించు వారికి శాశ్వత సుఖము లభించును శ్రేయో మార్గమును అనుసరించు శాశ్వత సుఖయము సుఖయనకు దూరుడై దుఃఖముల పాలగుదరు కావున విజ్ఞులకు శ్రేయో మార్గమునే అనుసరించెదరు ఇప్పుడు ఇక్కడ ఏమని మనం మనం చెప్పుకున్న విషయాల్ని ఇక్కడ మరలా పునరుద్ఘాటించారు ఈ శ్రేయమ మార్గంలో యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధుల విధి ఇమిడ్చి ఉంటుంది ఆయన నువ్వు రోజులో నాలుగు సంచలలో తప్పక ఉ మార్గమును తప్పక జపాన్ని తప్పక తపస్సుని తప్పక ధ్యానాన్ని తప్పక ఆచరించాలి అనే నియమము వీధి ఏర్పాటు చేయబడ అది ప్రయోగ మార్గం అనుకోండి ఆ ఇగ ఎనిమిదింటివచ్చు అన్నారు అనుకోండి ఏమైనప్పుడు రెండింటిలో దేనికి మనసు మొగ్గు చూపుతుంది ఎలా నాలుగు గంటలకే ఐదు గంటలకల్లా సిద్ధమయ్యి షోడ శోపచార పూజ పూర్తి చేసుకుని సూర్యోదయా పూర్వమే కర్మ సాక్షి అయినటువంటి సూర్యుడిని ఆశ్రయించి సాక్షిత్వ భావాన్ని అందుకోవడానికి ఆ సంధ్యా సమయాన్ని ఆ ప్రదోషకాలాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వారికి మహేశ్వరుని గణములందరూ కూడా సహాయం చేస్తారు ఏకాదశ సహాయం చేస్తారు ద్వాదశ సహాయం చేస్తారు మరి అశ్వనీ దేవతలు సహాయం చేస్తారు ఎంత మంది ఇంద్రియ కూడా ఆయా సంధ్యా సమయములందు ఎవరైతే పూజిస్తూ ఉంటారో దైవీ భావనతో జీవిస్తూ ఉంటారో తపస్సు తపస్సు ఎందు నిమగ్నమై ఉంటారు ఆంతరిక సాధనాల ఎందు నిమగ్నమై అంతర్ముఖ ప్రయాణానికి సిద్ధులై ఉంటారు అధికారిత్వాన్ని కలిగి ఉంటారు ఆ రకమైన వారందరినీ గమనిస్తూ సద్బుద్ధిని ప్రేరేపించి చిత్తశుద్ధిని కలిగించి శివీయ ఆత్మ సాక్షాత్కార జానాన్ని పొందించడానికి కావలసిన నిర్మాన్యాన్ని నిర్మలత్వాన్ని మీకు అందిస్తారు ఆ సంధ్యాకాలంలో అంత విశేషం ఉన్నది మరిటువంటి సంధ్యాకాలమును ఇవాళ మనం సద్వినియోగపరుచుకుంటున్నామా అంటే ఈ ప్రేయో మార్గమును ఆశ్రయించడం ద్వారా ఆయా సంధ్యాకాలంలో ఒకసారి గమనిద్దాం ఉదయం ఆరు గంటలకి అవకాశం ఉన్నంత వరకు నిద్రావస్లో గడుపుతూ ఉంటారు మధ్యాహ్నం పన్నెండు సాయంత్రం ఆరు గంటలకి విషయ సుఖ అపేక్షలో అది తిందామా ఇది తాగుదామా అనే భావనతో గడుపుతూ ఉంటాడు అర్ధరాత్రి పన్నెండు గంట గంటలకి కామోపభోగములలో మునిగిపోయి ఉంటాడు మరి ఇప్పుడు నాలుగు జీవుడు ఏ రకంగా తన ఆయుక్షీణమైపోతున్నటువంటి పద్ధతిని అయినటువంటి ప్రయోగ తాల సుఖమును అనుభవిస్తూ శాశ్వత దుఃఖములో పలకి శాశ్వత దుఃఖ కారణమైన జన మరణ చక్రములో బంధింపబడేటటువంటి కర్మ చక్రములో బంధింపబడేటటువంటి ద్వంద్వానుభవములో బంధింపబడేటటువంటి విధానము ఆశ్రయించడం వలన నిరంతరాయముగా చనిపోతూ ఉన్నప్పటికీ అంటే జీవుడు నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నాడు ఎప్పుడూ వంద సంవత్సరాలకు ఒకసారి చనిపోవటంలా కేవలం ప్రతిరోజు వాఠ నిద్రావస్థలో తనను తాను మర్చిపోవడం ద్వారా తనను తాను ఎరుక లేకుండా జీవించడం ద్వారా తాను ఏ స్థితిలో ఉన్నాడో లేకుండా జీవించడం ద్వారా నిత్య ప్రళయాన్ని అనుభవిస్తూ వాడ సుశుక్తి మరణిస్తూ మరల మేల్కొనేట ఆ తెలివిని పొంది సజీవుడై మలకంలో వ్యవహరిస్తున్నాడు కాబట్టి వివేకము రీత్యా వివేకము దృష్ట్యా విజ్ఞానము దృష్ట్యా గమనించినట్లయితే జీవుడు ప్రతి రోజూ చనిపోతున్నాడు ప్రతిరోజు మరణమునే పొందుతున్నాడు కాబట్టి అటు నిత్య పడగాన్ని పొందేటటువంటి ప్రియో మార్గము దూరముగా పెట్టవలసినటువంటి జీవన విధానం మానవులందరూ ఈ సత్యాన్ని తప్ప గ్రహించాలి చదువు మానవులకు శ్రేయో మార్గము ప్రేయో మార్గములు మార్గము అను ఈ రెండును అనుసరింపదగినవిగానే కోతును ఈ రెండిలో కల భేదమును సామాన్య మానవుడు గుర్తింపలేకున్నాడు కీరుడగు విద్వాంసుడు ప్రేయస్సు కంటే శ్రేయస్సే శ్రేష్టమైనదని తలంచి దానినే అనుసరించును మంద బుద్ధి ధనమును ృహారామ క్షేత్రదులను సంపాదించి వాని కాపాడుట అనే యోగక్షేమాత్మకమైన ప్రేయో మార్గమునే శ్రేష్టమైన దానినిగా తలంచి ఆ మార్గమునే అనుసరించును సాధారణంగా మానవులలో అధిక సంఖ్యాకులు ధన సంపాదనకు దాని రక్షణకు దాని రక్షణను గొప్పగా భావించి తమ జీవితములను గడుపుతున్నారు వారు పరమును గురించి ఆలోచింపరు వారు శాశ్వత సుఖము మార్గములకు దూరముగా బాగా చెప్పాడు ఇక్కడ చూడండి కృతహిక కాలంలోనే జీవులందరూ కలియుగలు ఎలా ఉంటారు ఈ ఉపనిషత్తులో చక్కగా బోధించాడు ఇవాడు మనం అందరు మనందరి జీవితాలను గమనిస్తే వెనక్కి ఏం కనబడుతున్నది అంటే ఐహికమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి పరిణామం చెందేటటువంటివి వాటిని మాత్రమే శాశ్వతమని తలంచుతున్నాను కొన్ని విధానైనా ఒక నాయన నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ స్థిరపడతావు ప్రవేశించినటువంటి వాళ్ళందరినీ కూడా మనం అడిగే ప్రశ్న ఏమిటంటే నీ జీవితంలో నువ్వు ఏమిటి స్థిరపడటం అంటే అని తిరిగి ప్రశ్నిస్తే వివాహం చేసుకోవడం రెండు ఇల్లు కట్టడం మూడు పిల్లల్ని కనడం నాలుగు వస్తు సముదాయాన్ని సమీకరించుకోవడం ఐదు వారసులందరికీ వచ్చే మూడు నాలుగు తరాలకి సరి కూడా ధనార్జన చేయడం ఇవన్నీ కలిపి మనం స్థిరపడటం కన్నా రెక్కేసుకోవడం అని అంటే ఇదంతా ప్రేయో మార్గం మానవుడికి ఎన్ని చెప్పుల జతలు ఉండాలి అసలు అని ఆలోచిస్తే ఒక జత సరిపోతుంది కదా మహా అయితే రెండు జతలు సరిపోతాయి కదా కానీ ఇవాళ ఎవరింట్లో చూసినా కూడా ఒక చెప్పుల షాప్ ఉంటుంది ప్రయోజనం ఏముంది ప్రయోజనం లేదు కదా అలాగే ప్రతి వస్తు సముదాయమునకు ఒక బే షాప్ మెయింటైన్ అయ్యడం అలవాటు చేసుకుంటాం తద్వారా ఏమైంది ఆయా వస్తువులను సరైనటువంటి పద్ధతిలో ఉంచలేము క్రమమైన మార్గంలో వాటిని శుద్ధి చేయలేము వాటిని శుద్ధి చేసిన వాటిని మరల తిరిగి ఉంచలేము వాటిని సరిగా చదువుకోలేము వాటిని సరిగా ఏర్పాటు చేసుకోలేము ఆ వస్తువులను ఏర్పాటు చేసుకోలేక ఆ వస్తువులను సరిగా సరిదిద్దుకోలేక సతమతమైపోతూ వాటిలో సుఖంగా ఉన్నానని భ్రమ ఈ రకంగా వస్తు సముదాయ భ్రాంతి ఎందువల్ల ఏర్పడింది అంటే ఆ వస్తువు సుఖాన్ని ఇస్తుంది ఈ వస్తువు సుఖాన్నిస్తుంది నా సుఖమునకు ఈ వస్తువు చాలా అవసరం అనేటటువంటి పరుగులాట బాగా బలంగా ఇంకేమున్నది అంటే ఆ వస్తు సముదాయాన్ని పొందటానికై ధన సముపార్జన ధన సేకరణ ధనమును దాచుకుంట ధనమును దోచుకుంట ఈ రకంగా క్రమాంతరమున గుణధర్మయంలో పతనం చదువుతూ వస్తాడు ఎంతగా ధనమును దాచుకొనాలని ప్రయత్నిస్తావు అంతగా ధనమును దోచుకొనాలనేటటువంటి ప్రయత్నం కూడా దాని వెనక నేను నీడవలే బలపడిపోతూ ఉంటుంది ఎంతవరకు అవసరము అంతవరకు మాత్రమే శరీర మాద్యం కలు ధర్మ సాధనం అసలు శరీరమే ఒక ఇది ధర్మ మార్గంలో నడవడం కోసం జీవనాన్ని నడపడం కోసం ధర్మమునకు లక్ష్యమైనటువంటి పరం ఏదైతే ఉందో ఆ మోక్ష మార్గంలో ప్రవేశించడం కోసం ఈ శరీరం అనేటటువంటి పనిముఖని వాడుకోవాలి ఐహికమైనటువంటి అంశాల ఎందు ఎవరికైతే విరమణ ఉంటుందో ఎవరికైతే ఉపరతి ఉంటుందో ఎవరికైతే తితీక్ష ఉంటుందో ఎవరికైతే ఉదాసీనత ఉంటుందో వారు మాత్రమే శ్రేయో మార్గమైనటువంటి ఆత్మ జ్ఞాన విచారణలో పరమును సాధించేటటువంటి పద్ధతిగా దేవర మోక్షాపేక్షతో దేవర వైరాగ్యంతో అధికారిత్వాన్ని సాధిస్తాయి ఇది చాలా ముఖ్యమైనటువంటి జీవన విధానం జ్ఞాన మార్గంలో ప్రవేశించాలి అంటే తప్పక ప్రతి ఒక్కరూ కూడా దేవర వైరాగ్య నిష్టని కలిగి మార్గంతో నాకు పని లేదండి నాకు కర్మ మార్గంతోనే పని అన్నావును ఇహపరములను రెండింటినీ ఒకసారే సాధించాలనేటటువంటి భ్రమభ్రాంతిలో పడతావు దేనికి ఎప్పుడు అవకాశం వస్తుందో దేనికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలో దేనిని ఎప్పుడు తగ్గించుకోవాలో దేనిని ఎప్పుడు ఆశ్రయించాలో సరి జ్ఞానం ఆ కర్మ మార్గంలో ఉండదు ప్రతి చోట రెండు రెండు మార్గాల్ని కర్మ మార్గం ఓపెన్ చేస్తుంది చూపిస్తుంది వాటిలో ప్రతి ఒక్కరూ తప్పక ఆ ప్రేమ మార్గంలోనే పడిపోతాడు ఎట్లా అయితే మిడత దీపాన్ని చూసి సలభము దీపాన్ని చూసి ఆహారము అని భ్రమస్తుంది భ్రమ ఏం చేస్తుంది దగ్గరికి వెళ్ళి ఆ మంట మీద పడుతుంది పడగానే దాని రకాలు కాలిపోతాయి కాలిపోగానే అక్కడే విరిగి పడిపోతుంది తన జీవితాన్ని ముగిస్తుంది మానవుడు కూడా ఇటువంటి విషయ తప్పమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అట్టి విషయములే సుఖమని అనే భ్రాంతికి గురవు అట్టి శలభము వలే మెడత వంటి జీవితాన్ని మానవులు ఈ ప్రేయో మార్గంలో జీవించే వాళ్ళందరిలో కూడా వాళ్ళు దేహ రూపానికి మానవులే కాని బుద్ధి ఎందు మెడతల అట్టి మెడతల వంటి బుద్ధి కలిగినటువంటి వాడికి ఆత్మజ్ఞాన విచారణ నచికేత ప్రపంచంలో ఎక్కువ మందిని ఆకర్షించు ఆకర్షించునటువంటిని ఎక్కువ మంది కోరుకొనటువంటిని పుత్ర పౌత్రులను ప్రియమును కలుగజేయు స్త్రీలను ధన కనక వస్తు వాహనములను ఎన్నింటినో నీకిచ్చదనని నిన్ను మాటి మాటికి ప్రలోభ పెట్టినను నీవు వాటినన్నిటినీ వదిలిపెట్టి నీ బుద్ధి చాతుర్యమునకు ఆశ్చర్యపడుతుంటని అధిక సంఖ్యాకులకు సామాన్య మానవులు ధన కనక వస్తు వాహనములను సంపాదింపవలనని వ్యామోహములో పడి దుఃఖము పాలకుతున్నారు నీవు వాణిని కోరవైతివి వానిలో నుండు దోషములను గుర్తించిన నీ జన్మ ధన్యము సంసారిక సుఖములకు లోబడని నీ వంటి ఆత్మ ఆత్మజ్ఞానమునకు అర్హులు చాలా చక్కగా అధికారి చెప్పారు అన్నమాట ఎక్కువ మంది ఆకర్షించబడేది అంటే నూటికి తొంభై శాతం మంది ఈ ప్రేమ మార్గంలోనే ఉంటారు ఏమిటయ్యా నీ జీవిత లక్ష్యము అనగా పుత్రులను పొందుట పౌత్రులను పొందుట ప్రియమైన వారిని పొందుట బాధు బంధువులను కలిగి ఉండుట అందరికీ ఇష్టలుగా జీవించుట ఆ ఇష్టము ప్రియా ప్రియములతో ఏ రకమైన వస్తు సంచీ బాలాంత జడోప స్వహమితి భ్రాంతభాదిన అనేటటువంటి పద్ధతిగా ధన కనక వస్తువాహన స్త్రీ ప్రియత్వము చేత ప్రేరణ పొందుతూ ప్రేరేపించబడుతూ ప్రేరేపిస్తూ పునః పునః పునః కర్మచక్రము నన్ను తగులుకొని కర్మబంధము చేత బాధించబడుతూ అజ్ఞానబంధము చేత బాధించబడుతూ నేనెవరు అనేటటువంటి ప్రశ్నను ఆశ్రయించక కేవలము బాహ్య జీవనమునే జీవనముగా భావించి అట్టి జీవనముని ఎప్పుడైతే నీవు పొందుతూ ఆ జీవనము నీకు వృధా అయినటువంటి జీవనం అటువంటి వృధా అయినటువంటి మానవ జన్మ తిరిగి యువత మానవ జన్మనే నువ్వు పొందుతావా అంటే సృష్టి ధర్మంలో అలాంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మానవుడు పుట్టిన తరువాత మానవ బుద్ధితో కాకుండా ఎనివది లక్షల జీవరాశులకు సంబంధించినటువంటి బుద్ధి బుద్ధి రూపమైనటువంటి జ్ఞానము నీవు సముపార్జించి ఆయా జీవుల యొక్క ప్రభావాన్నిలో బలంగా కొంతమందికి ఊ అంటే కోపం వస్తుంది ఆ అంటే కోపం వస్తుంది పసుపులాడుతూ ఉంటారు వాళ్ళలో ఆ పాములకు సంబంధించినటువంటి వాసనా బలం మిగిలి ఉంటుంది అనమాట కొంతమందిలో వ్యాఘ్రము వలె గాండ్రిస్తూ ఉంటారు పులుల వలె గాండ్రిస్తూ ఉంటారు అనమాట వాళ్లలో ఆ రకమైన వాసనా కొంతమందిలో ఏనుగు వలె ఘేంకరిస్తూ ఉంటారు వాళ్ళకి ఆవేశం వస్తే వాడిని పట్టుకోవడం చాలా కష్టం ఆ మదం చాలా బలంగా ఉంటదనమాట ఆ ధన గాని విద్యా గాని రూపమదం గాని అష్టవిధ మదములు ఏవైతే ఉన్నాయో ఆ మదములన్నీ బలంగా పనిచేసినప్పుడు ప్రపంచమునే లెక్క చేయనటువంటి పద్ధతిగా మారతాడనమాట అటువంటి వాడు ప్రపంచ యుద్ధాల కూడా కారణమైనటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట అలాంటి వారందరిలో ఆ మదపుటి లక్షణం ఉంటుంది వారిలో ఆ మానవులే ఉన్నప్పటికీ కూడా వారిలో అహంకారము ఆ మనము అతి తీవ్రమైనటువంటి వేగంతో సంచరిస్తూ సమాజానికి కూడా మానవ జాతికి కూడా నష్టాన్ని కలిగించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మరి ఇటువంటి ప్రలోభాలు ఎన్నో మానవ జన్మలో ఉన్నాయి మానవుడు ఇవ్వబడినటువంటి బుద్ధిబలము ఎంత విశేషమైనదంటే సూచిలో నుంచి ఏనుగును పంపగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి బుద్ధిబలం అది కానీ మానవుడు ఆ యొక్క విశేషమైనటువంటి జ్ఞాన మార్గంలో ప్రవేశింపక అరమును లక్షించక ఐహికమైనటువంటి దానికి ప్రలోభపడినప్పుడు హేయో మార్గములో కుంగి కృషించి నశించిపోతూ ఉంటాడే తప్ప ఏ రకమైనటువంటి ఉత్తమ గతిని పొందలేడు అంతేకాక భవిష్యత్ జన్మలలో అధోగతి పాలయ్యేటటువంటి ప్రమాదమును కూడా కొని తెచ్చుకుంటాడు అవతార బాబా అంటాడు కొంతమంది సరాసరి సృష్టి ధర్మములు పెద్ద పాము నోట్లో పడ్డట్టుగా శిలా రూపం వరకు కూడా వెళ్లిపోయే అవకాశం ఉన్నది మృతిక శిలా రూపాన్ని అంటాడు మరి అటువంటి ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు మళ్ళీ పరిణామం చెందాలి కల్పాంతము వరకు మరల మానవ జన్మ లభిస్తుందో లేదో తెలియదు కాబట్టి లభించినటువంటి మానవ జన్మని ప్రలోభములకు లోక సంపాదించి పరముని లక్షంచి మోక్ష మార్గమును లక్షి ము మార్గమును లక్షించి జ్ఞాన మార్గమును లక్షించి వివేక మార్గమును లక్షించి శ్రేయోదాయకమైన విజ్ఞాన వినువీ ఎందు ప్రవేశించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనలో ఉన్నటువంటి భ్రాంతులను భరమలను అజ్ఞానమును అవిద్యను మాయా మిథ్యా రకమైనటువంటి మిథ్యాభూతములైన జగత్తు జగత్తు ప్రియత్వం మనందరికి ఏమునంటే జగత్తు ఎందుకు ప్రియత్వం అన్నది అసలు ఉండవలసింది ఎవరు ఎందు ప్రియత్వం ఉండాలి సదా ఈశ్వర నామస్మరణ ఎందు నీవు కది రతుడవై ఉండాలి మునిగిపోయి ఉండాలన్న అటువంటి ఈశ్వర నామస్మరణ బదులుగా ఇతరములైనటువంటి ధన కనక వస్తువాహ స్త్రీ బాంధవ్య సంసార రూప సకల దుఃఖ కారణమైనటువంటి జగత్ ప్రభావమునే మనం కీర్తిస్తూ అనుగమిస్తూ ప్రలోభములకు గురి అవుతూ చిట్ట చివరకు అనేక రకములైన కీటకములు ఎట్లా కూడా అట్లే నశించిపోయేటటువంటి మార్గమును ఆశ్రయించడం ద్వారా పతనము చెందుతున్నారు కానీ ఎనిమిదేళ్ల బాలకుడైనటువంటి నచ్చికేతుడు ఎంతో వివేకవంతుడై జ్ఞాన మార్గమును ఎంపిక చేసుకుని యమధర్మరాజు ఇచ్చినటువంటి వరములను తిరస్కరించి ప్రలోభములకు గురి అవ్వక తన యొక్క వైరాగ్య నిష్టను నిరూపించుకొని తన యొక్క వినయ విధేయతలతో ఏ నిమిత్తమై యమధర్మరాజును దర్శించాడో ఆ రకమైనటువంటి ఆత్మ జ్ఞానోపదేశమును పొందుటే సంసిద్ధుడనై ఉన్నానని నిశ్చయముగా నిర్ణయముతో ప్రవచ ఆశ్రయించడం వలన యమన్ ధర్మరాజు ఈ జ్ఞానోపదేశం చేసేటటువంటి ఉపక్రమణకి ప్రారంభిస్తున్నాడు ఓ త్రీ గురుభ్యో నమ హరి ఓర్ణమదో शते और नस्य और नमः जाय और नमिवा शिष्यते हां ओ और नवन और नमिदम shate o namada o namidam us to